తయే నమ సమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్య పరిమితాన్ వందే గురంపరాయణం నమస్కృత్యం చైవనరో సరస్వతీ వ్యాసం తటోయీరే ఆత్మస్వరూపణ ఇరవై ఒకటో శ్లోకం వేదా వినాశిం నిత్యం కథం ఆత్మస్వరూపమును తెలుసుకున్న వాడు కర్తృత్వ భోక్తృత్వముల ఫ ఉంటాడు అది ఒక పెద్ద ప్రతిపాదన మానవుడు సంసారములో బంధింపబడి ఉన్నాడు ఇది మనకందరికీ అనుభవంలో ఉన్న విషయం మీరు అనొచ్చు ఎలాగా బంధం అని ఎందుకు అంటారు అంటే జీవితంలో దుఃఖము శోకము వ్యామోహము భయము తర్వాత యాంగ్జైటీ ఆదుర్దాలు ఆదుర్దాలు భయాలు ఇవన్నీ ఉన్నాయా లేవా సో మరణం అంటే భయం ఉన్నదా లేదా సో ఇవన్నీ ఉన్నాయంటే మనం సంసారంలో బంధింపబడి ఉన్నాము ఈ బంధం ఎందుకు కలిగింది దాన్ని పోగొట్టే ఉపాయం ఏమి అని కనుక పరిశీలిస్తే సారంగా నన్ను మాటలు చెప్పాలంటే సంసారంలో బంధం కలగటానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే దేహాసక్తి దేహమే నేను అనుకునిట నేను అనేది మన అనుభవంలో ఉన్న విషయం ఈ నేను అనే దానికి లోకస్ ఏమిటి నేను అనేదా దేన్ని చూసి ఏది ఈ నేనంటే ఏమి నేను అనగానేమి అంటే దేహమే నేను అని అనుకుంటామే సో దేహాధ్యాసం ఉంది కదా ఎవడూ కూడా దేహమే నేను అని చెప్పడు కానీ దేహానికి సంబంధించిన విషయముల ఎందు నాది అనే భావాన్ని కలిగి ఉంటాడు దేహధర్మాలని తనపై అధ్యారోపణ సో ఆ విధంగా దేహ దేహమే నేను అని అనకపోయినా దేహమే నేను అని అనుకున్నట్లుగానే జీవిస్తూ ఉంటాడు ఉదాహరణకు నేను భర్తను అంటాడు ఎవరికి భర్త ఆమెకు భర్తను ఆమె అంటే ఒక దేహము తాను అంటే ఇంకొక దేహము దేహము దేహానికి భర్త మరి నేను భర్తను అంటే అంటే నేను దేహమై ఉండాలి సో ఈ విధముగా దేహమే నేను తర్వాత మనిషికి రాగద్వేషాలు ఉంటాయి ఈ రాగద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి దేహాసక్తిని బట్టి వచ్చాయి దేహమే నేను అని అనుకుంటాడు దేహమే నేను అన్నది అజ్ఞానము దేహమే నేను దేహాసక్తి దేహాశక్తి ఎప్పుడైతే ఉన్నదో దానిని అనుసరించి విషయాసక్తి ఉంటుంది విషయములు అంటే ఇతర బాహ్య పదార్థములు ఈ దేహమునకు బాహ్య పదార్థములతోటి సంపర్కం ఉంటుంది ఈ సంపర్కంలో రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి ఒకప్పుడు ఈ సంపర్కము అనుకూలంగా ఉంటుంది ఇంకోప్పుడు ప్రతికూలంగా ఉంటుంది అనుకూలమైన సంపర్కమునందు రాగం ఉంటుంది ప్రతికూలమైన సంపర్కమునందు ద్వేషం ఉంటుంది కాబట్టి రాగద్వేషాలు ఉండాలి రాగద్వేషములకే విషయాసక్తి అని పేరు విషయాసక్తియే రాగద్వేష రూపంగా ఉంటుంది కాబట్టి విషయాసక్తి ఉండాలి అంటే దేహాసక్తి ఉండాలి ముందు దేహాసక్తి లేకపోతే విషయాసక్తి ఉండదు అది యాజ్ సింపుల్ యాజ్ దాట్ వైరాగ్యం చాలా సింపుల్ అయిపోతుంది దేహాసక్తిని బట్టే విషయాసక్తి వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి కొత్త కొత్త ఫ్యాషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ ఫ్యాషన్స్ మీద ఆసక్తి ఎవరికి ఉంటుంది దేహమే నేననే దేహాసక్తి కలవాడికి ఆ రకమైన విషయాసక్తి ఉంటుంది సపోజ్ దేహాసక్తి లేదనుకోండి ఏదో భుధం మీద కండువాసుకుపోతూ ఉంటాడు సో విషయా ఆ అంశంలో విషయాసక్తి ఉండదు ఆకలి దప్పిక మీరు లెక్క వేయకండి ఆకలి దప్పికల్ని ఆసక్తుల్లో లెక్క వేయరు ఆకలి వేసినప్పుడు కడుపుకి ఆకలికి అన్నం దాహానికి నీరు దాన్ని మీరు విషయాసక్తిలో లెక్క వేయక్కర్లేదు ఆకలికి డిన్నర్ పార్టీ దాహానికి కోక కావాలంటే విషయాసక్తిలో లెక్క వేయాలి కాబట్టి దేహాసక్తి నుంచి విషయాసక్తి నిర్మాణం అవుతుంది విషయాసక్తి నుండి కర్మాసక్తి నిర్మాణం అవుతుంది విషయముల ఎందు విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు వాటి ఎందు ఆసక్తి ఎప్పుడైతే ఉందో అంటే ఆసక్తి అంటే వాటిలో కొన్ని మనకి కావాలి కొన్నింటిని మనం పరిహరించాలి అవి రాకూడదు మనకి సో వేసంకాలం రాకూడదు ఫాల్లే ఉండాలి ఎప్పుడూ కూడా శీతకాలం కూడా రాకూడదు ఎప్పుడూ ఫాల్లే ఉండాలి వర్షం పడకూడదు వర్షం పడితే ట్రాఫిక్ అంతా అడ్డుకొని చాలా ఇబ్బంది అవుతుంది కానీ నీళ్లు వచ్చేస్తూ ఉండాలి ఈ రకంగా ఏవో రాగద్వేషాలు ఇలాగే ఉంటాయి కాబట్టి బర్రెలు ఆవులు ఇవి కనపడకూడదు కానీ పాలు వచ్చేస్తూ ఉండాలి ఏదో ఒకదాని మీద రాగం ఇంకో దాని మీద ద్వేషం కాబట్టి ఈ విషయముల ఎందు ఆసక్తి రాగద్వేష రూపంగా ఎప్పుడైతే ఉన్నదో ఆ రాగద్వేషాలని తీర్చుకోవాలంటే రాగం తీర్చుకోవాలన్నా ద్వేషం తీర్చుకోవాలన్నా రెండు సందర్భాల్లోనూ కర్మని చేయాల్సి ఉంటుంది కాబట్టి విషయాసక్తి నుంచి కర్మాసక్తి నిర్మాణం అవుతుంది కర్మాసక్తి నుంచి ఫలాసక్తి నిర్మాణం మరి కర్మ చేసిన తర్వాత ఫలం మీద అపేక్ష ఉంటుందా ఉండదా కర్మ చే నేను ఇంత కష్టపడి పనిచేస్తే నాకు ఫలం కాకుండా మరొకళ్ళు ఎక్కడికో ఫలం ఇస్తున్నారే అనే రెండు ఎక్కడ కూడా ఖాళీగా ఉండదు ఫలం ఇంకో హలుపు చేసుకుంటున్నారే అని దెబ్బలాడతారు కర్మకి తగ్గ ఫలం రాలేదే అని కొట్లాడతారు సో ఈ విధంగా కర్మాసక్తి నేను కర్మని చేసే కర్తను నేను అది కర్మాసక్తి ధర్మాసక్తి నుంచి ఫలాసక్తి ఉంటుంది ఇదిగో ఇది సంసార బంధం ఈ బంధానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది దేహాసక్తి దేహాసక్తి గుర్తుపెట్టుకోండి దేహాసక్తి విషయాసక్తి ధర్మాసక్తి ఫలాసక్తి ఇప్పుడు ఈ దేహాసక్తి ఎందుకు కలిగింది దేహమే నేను అనే అభిమానానికి మూలమేమిటి ఆత్మ యొక్క అజ్ఞానము వలన వీడికి ఆత్మ అంటే ఏంటో తెలియకపోవడం చేత ఇక్కడ వేద అవినాశనం నిత్యం ఏనా మజమవ్యయం వీడు ఆత్మ పుట్టుగా పుట్టలేదని ఆత్మ మరణించబోవటలేదని స్పష్టంగా తెలుసుకుని ఉంటాడు ఆత్మ చైతన్యము చైతన్యము నా స్వరూపం కానీ పుట్టి నశించే ఈ దేహము నా స్వరూపము కాదు అని స్పష్టంగా తెలుసుకుంటాడు ఎప్పుడైతే ఆత్మస్వరూపము చైతన్యమే కానీ దేహము కాదు అని తెలుస్తుందో దేహాశక్తి పోతుంది ఎందుకంటే దేహమే నేను అని అనుకోవాలి ఆ అభిమానం నుంచే ఆసక్తి పుడుతుంది లేకపోతే దేహాశక్తి ఉండదు దేహం ఉంది ఆసక్తి ఉండదు మహాత్ములకి దేహమే నేనని అనుకున్నప్పుడే ఆసక్తి ఉంటుంది దేహాశక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో సమాజంలో మీరు చూసుకోండి దేహానికి ఇంత పిస్తల తేడా వస్తే గెంతులు వేసేస్తూ ఉంటారు ఏదో వచ్చిన తేడాను పరిష్కరించుకునే ఉపాయం చూసుకోవడం కాదు చాలా మొత్తం భూమి ఆకాశాలను ఏకం చేసేసి ఇంత హడావిడి చేసేస్తారు సో కేవలము దేహాశక్తిని బట్టి వచ్చింది ఆ దేహాభిమానము దేహాశక్తి ఇవన్నీ కూడా ఆత్మస్వరూపము తెలియకపోవటం చేత వీడు ఆత్మస్వరూపము చైతన్యము దే చైతన్యము దేహమునందు ఈ దేహంలో కర్మేమి అన్ని దేహాల్లోనూ అదే చైతన్యం ప్రకటమవుతోంది అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో దేహాభిమానము దేహాశక్తి పోతుంది దేహాశక్తి పోతే విషయాశక్తి పోతుంది విషయాశక్తి పోతే కర్మాసక్తి పోతుంది కర్మాసక్తి పోతే ఫలాసక్తి పోతుంది కంఘాతం ఇప్పుడు ఎవరిని కొట్టడం ఎవరిని కొట్టించటం ఏ కర్మ చేయటం ఏ కర్మ చేయించటం అనే ఆక్షేపము అంటే ఇవేమీ కూడా ఆ మహాత్మ జ్ఞానికి ఉండవు ఇది ప్రక్రియ దీని మీద మనం మీమాంస చేస్తున్నాం సో అజ్ఞానం ఎలా ఉంటుందంటే చూపించారు అజ్ఞానం ఎలా ఉంటుందంటే ఉభౌత విజానీత ఇక్కత్ర ఆత్మన హననక్రియా కర్తృత్వం కర్మత్వం హేతుకర్తృత్వంచ అజ్ఞానకృతం దర్శితం తర్వాత అంతవరకు వచ్చాం తచ్చక్రియాస్వపీ సమానం కర్తృత్వాదే అవిద్యాకృతత్వం అక్కడికి ఒక కామ ఉంటే బాగుంటుంది ఉంది అవిక్రియత్వాత్మన ఏమండి ఆత్మకర్త కాదు అన్నారు ఏ క్రియలో కర్త కాదు హనన క్రియలో కర్త కాదు కొట్టుట అనే క్రియలో కర్త కాదు పోనీ ఆత్మ కొట్టుట అనే క్రియలో కర్త కాకపోవచ్చు కానీ మరో తిట్టుట అనే క్రియలో కర్త అవ్వచ్చుగా హనక్రియలో కర్త కాదన్నారు కానీ మరో క్రియలోనూ మరో క్రియలు ఎన్ని ఉన్నాయండి కోట్లాది క్రియలు ఉన్నాయి మరో క్రియలో కర్త కావచ్చు కదా అంటే కాదండి అది ఉపలక్షణం ఊరికే కొట్టుట అనేది ఊరికే ఏదో సందర్భాన్ని బట్టి చెప్పారు కానీ కొట్టుట అనే క్రియలో ఆత్మకర్త కాదు ఆత్మకర్మ కూడా కాదు ఆత్మకారయ్యత కూడా కాదు ఈ మూడు చెప్పాం కదా ఈ అంశము ఈ ప్రతిపాదనము అన్ని క్రియలకి సమానమే సర్వక్రియాస్వపి సమానం ఒకవేళ ఆత్మయందు మీకు కర్తృత్వ భావన కలిగింది ఏదైనా ఒక క్రియలో అంటే ఆ కర్తృత్వ భావన అజ్ఞానకృతము అజ్ఞానం వల్ల వచ్చింది కాబట్టి కర్తృత్వాదేహే అవిద్యాకృతత్వం సర్వక్రియాస్వపి సమానం తత్ అవిద్య కర్తృత్వాదేహ అవిద్యాకృతత్వం హననక్రియలో నేను కర్తనే వాడు అనుకున్నాడంటే వాడు అజ్ఞానయి ఉండాలి కాబట్టి హనన క్రియలో కర్తృత్వం అజ్ఞానం వల్ల వచ్చింది సో ఆ హనక్రియలో కర్తృత్వం అజ్ఞానం వల్ల వచ్చింది అనే మాట కేవలము హనన మాత్రమే కాక సకల సమానమే ఒక కర్తృత్వమైనా ఆదేహే కర్మత్వం కారయతృత్వం ఏమంటే పదాలు తెలుస్తున్నాయా సంస్కృతి పదాలు అన్నిటి అన్ని క్రియలకి సమానమే ఏమండి హనన క్రియకి చెప్పిన రూలు అన్ని క్రియలకి సమానమని ఎలా చెప్పగలరు అంటే అవిక్రియత్వాత ఆత్మన ఓకే హనన క్రియ తీసుకోండి హనన క్రియలో ఆత్మకర్త కాదు అన్నారు ఎందువల్ల కర్త కాదు అవినాశి గనుక అవికారి గనుక ఆత్మయందు ఏ వికారాలు లేవు గనుక హనన క్రియలో ఆత్మకర్త కాదు అన్నారు కాబట్టి ఆత్మయందు ఏ వికారాలు లేకపోవట అనే హేతువు ఉన్నంతకాలము ఆత్మ కేవలము హనన క్రియలో కర్త కాకపోవడం మాత్రమే కాదు సకల క్రియల ఎందు కూడా కర్త కాకుండానే ఉంటుంది అంతే కదండి అది లాజిక్ సో కాబట్టి ఆత్మ అవికారి అని తెలిస్తే ఈ సందర్భంలో హన క్రియలో కర్త కాదన్నారు అదే రూలు అన్ని క్రియలకి సమానంగా వర్తిస్తుంది కనుక ఆత్మ అవికారి ఇది ఉదకే థిరిటికల్గా చెప్పడమే కాదండి దీన్ని మనం అనుభవంలో కూడా పరిశీలించుకోవచ్చు ఇప్పుడు మీరు మన జీవితాన్ని మనం చూసుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనము నా యొక్క స్వరూపము చోట చాలా పొరపాటు చేసి అంచనా వేసుకుంటూ తోటి దేహాదులతో అభి అభిమానం పెంచుకుని దేహమే నేను మనస్సే నేను అనే అభిమానంతో జీవిస్తున్నప్పుడు దేహంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి మనస్సులో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి ఆ మార్పులన్నీ నావే అయిపోతూ ఉంటాయి కాబట్టి నేను వికారి వికారములు మార్పులు గలవాడను అనే అనుభవం కలుగుతూ ఉంటాను దాన్ని బట్టే నేను కర్తని భోక్తని అనే అనుభవం కూడా దాన్ని బట్టే వస్తుంది ఎందుకంటే కర్తృత్వమన్నా భోక్తృత్వం అన్నా మార్పేది వికారమే కనుక ఆ కర్తృత్వ భోక్తృత్వములు ఆ భావన కూడా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే తన ఎందు తనకు వికృతి లేక వికారం అనుభవానికి వస్తూ ఉంటుంది కనుక ఈ వికారం ఎందుకు అనుభవానికి వస్తుంది అంటే అజ్ఞానం వల్ల అనుభవానికి వస్తుంది ఏమిటండి అజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి అంటే ఇప్పుడు మీరు గమనించండి నేను చిన్న ఉదాహరణ తీసుకున్నాం ఇప్పుడు ఒక కొత్త కొత్త సూటు బూటు కొనుక్కొచ్చాను అనుకోండి ఈ కొత్త సూటు బూటు కొనుక్కోరాకముందు వాటే మాయ్ ఆ కొత్త సూటు బూటు వేసుకున్నాను ఇప్పుడు అద్దం ముందు నిలబడున్నాను అబ్బా సుభాష్ అని అందరూ అన్నారు ఇప్పుడు వాటే మాయ్ అని చూసినట్లయితే మీరు కేవలము దేహాసక్తిని కలిగి ఉన్న సందర్భంలో ఈ కొత్త సూటు బూటు లేనప్పుడు ఉన్న స్థితి కంటే ఇప్పుడున్న స్థితి చాలా గొప్పది అంతే కదా అలా కాకుండా దేహాశక్తిని ఒక్క పిసరు విడనాడి వాటామై అని ప్రశ్న వేసుకుని నా యొక్క మూలస్వరూపమేమి మూలస్వరూపం ఏమిటి మనం అనేక సార్లు చెప్పుకున్నాం స్వయం ప్రకాశమైన సత్తయే నా మూలస్వరూపము నేను ఉన్నాను అని ఆ నేనులో మీరు ఆ మూలంలోకి వెళ్ళిపోయి నిలబడ్డారనుకోండి అప్పుడు ఈ కొత్త సూటు బూటు వేసుకోకముందు పరిస్థితికి కొత్త సూటు బూటు వేసుకున్న తరువాతి పరిస్థితికి తేడా ఏముండదండి ఆ మూలంలో ఏ వికారం ఉండదు అంతే కదండి ఆ మాత్రం అనుభవానికి మీకు వచ్చి ఉండాలి మెడిటేషన్లోనూ దాంట్లోనూ కూడా సో మీరు అహమస్మి నేను ఉన్నాను అని కేవలము ఆ స్వయం ప్రకాశమైన ఉనికితోటి నిలిచి ఉన్నప్పుడు ఈ సూటుబూటు ఉన్న స్థితికి సూటుబూటు లేని స్థితికి తేడా దానిలోకి ప్రవేశించదు ఈ డజెంట్ ఎఫెక్ట్ దే కానీ మీరు ఆ మౌలికమైన తత్వం నుంచి బయటకు వచ్చేసి దేహమే నేను అనే అజ్ఞానంలో నిలిచి ఉన్నప్పుడే ఈ సూటుబూటు లేని స్థితికి ఉన్న స్థితికి మార్పు వికారం మీకు తేడా కనపడుతూ కాబట్టి బాహ్య పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు నాలో మార్పు వచ్చింది అని మీరు అనుకోవాలి అంటే మీలో మౌలికంగా దేహమే నేను అనే అజ్ఞానం ఉండి ఉండాలి లేకపోతే అలా అనుకునే అవకాశం లేదు మీరు ఆ అజ్ఞానాన్ని ప్రశ్నించగలిగితే ఈ బాహ్యము నందొచ్చేటువంటి వికారములు ఏవి కూడా అన్ని స్పృశించవు అని తెలిసిపోతూ ఉంటుంది ఆత్మ అవికారి అదే అంటున్నారా విక్రియావాన్ హి కర్త ఆత్మన కర్మభూతం అన్యం ప్రయోజయతి కురు ఇప్పుడు వీడు విక్రియ కలిగిన కర్త అవ్వాలి వికారములను చెందే కర్త అవుతూ ఉండాలి వీడు విక్రియవాణి కర్త ఆత్మ కర్మభూతం అన్యం ప్రయోజయతి ఇప్పుడు నేను దేహంతో ఆధాత్మ్యాన్ని చెంది ఉంటాను దేహంలో మార్పులు వస్తే నాలో మార్పులు వస్తాయి దేహం కర్మను చేస్తే నేను కర్మను చేసిన వాడిని అవుతా దేహం కర్మను చేసింది అంటే దాంట్లో వికారం వచ్చింది అని అర్థం ఆ వికారాన్ని బట్టి నేను కర్తనైపోతూ ఉంటాను దేహముతోటి నేను ఎప్పుడైతే మమేకమై ఉన్నానో మరి ఒక దే నేను దేహమైనప్పుడు మరి ఒకడు కూడా ఇంకో దేహం అవుతాడు ఎందు నాకు దేహాభిమన్నప్పుడు నేను అనుకున్నప్పుడు నాకు చుట్టూ ఉండే దేహములన్నీ వ్యక్తులుగా భాషిస్తూ ఉంటాను ఎందుకంటే నా యొక్క వ్యక్తిత్వానికి మూల దేహం కనుక సో ఎదురుకుండా ఉన్న దేహమే ఇంకొక వ్యక్తి అని నేను అనుకుంటా ఇప్పుడు ఈ దేహంతో మమేకమై నేను కర్తనైనప్పుడు ఆ ఎదురుకుండా ఉన్న వ్యక్తి ఏమవుతాడు కర్మ అవుతాడు అబ్జెక్ట్ అవుతాడు కదండి నేను సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ అవుతాడు కర్మ అవుతాడు కాబట్టి కర్తనైన నేను కర్మయైన మరొక వ్యక్తిని మరొక పని చేయుము అని పురమాయించటం ప్రయోజయతి పురమాయిస్తాడు ప్రయోజతి అంటే పురమాయించటం కురు ఇది ఈ పనులు చేయిరా అని పురమాయిస్తాడు ఇప్పుడు దేహమే నేను అనే భావంలో వీడున్నాడు వాడు అంతే ఈ పురమాయించటము అనేటువంటిది హేతుకర్తృత్వం పురమాయించడానికి ముందు పురమాయించిన తర్వాత వికారం వచ్చేస్తుంది వీడికి ఆ పని పురాయించాలి ఆ పని పురమాయించాలనుకుంటూ ఉంటాడు ఈ లోపల ఎద్రవాడు కనపడగానే వాడిని ఎత్తిని ఈ పని వేసేస్తాడు వేసేస్తే ఉంటాడు ఏదో మొత్తానికి వికారం వచ్చిందా లేదా కంఫర్టబుల్గా ఒకప్పుడు వీడికి పని చెప్పేది చేస్తున్నాడో లేదో అని ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉండొచ్చు మొత్తానికి ఏదో ఒక రకం వికారం మంచి వచ్చిందా లేదా ఇంకా అవతలవాడు వాడు మామూలుగా లోపలికి వచ్చాడు లోపలికి మామూలుగా వచ్చాడు రాగానే ఈ పని చేయరా అనగానే వాళ్ళు వికారం వచ్చేస్తుంది ఫోన్లో మంచి పని చెప్పాడు చేద్దాం అనో లేకపోతే వీడు కనపడితే పని చెప్తాడనో ఏదో వికారం వాళ్ళు వచ్చేస్తుంది మొత్తానికి కర్తనైన నాలో వికారం వచ్చేస్తుంది కర్మనైనా వాళ్ళు వికారం వచ్చేస్తుంది వాడు కర్మ అయిపోతాడు నేను కర్తనైపోతానో ఈ విధంగా నడుస్తూ ఉంటుంది ఇదంతా ఎప్పుడు సంభవము దేహమునందు ఆత్మభావం ఉన్నప్పుడే దేహము మనస్సు వీటి ఎందు ఆత్మభావం ఉన్నప్పుడే మీరు దేహానికి మనస్సుకి మూలంలో ఉండేటువంటి సచ్చిదాత్మరూపంగా నిలిచి ఉన్నప్పుడు ఆ సచ్చిదాత్మయందు ఎటువంటి వికారము ఉండదు దేహంలోనూ మనస్సులోనూ వచ్చే వికారాలు సచ్చిదాత్మని స్పృశించను కూడా స్పృశించవు ఇగో అది జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే కాబట్టి వీడు దేహ వికారములను మనోవికారములను తన మీద వేసుకుని అవే ఆత్మనుకుని తాను కర్త అటువంటి మరి వ్యక్తిని కర్మని చేసి వాడికి పరిపురమైస్తాడు ఆ విధంగా అజ్ఞానం చేతనే కర్తృత్వము కర్మత్వము కారయతృత్వము ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి తదేత అవిశేషేణ విదూషక్రీయాసూ కర్తృత్వం హేతుకర్తృత్వ ప్రతిషేధతి భగవాన్ విదూష దర్శనాథం వేదావినాశి కథం సపురుష ఇలాది సో భగవాన్ విదూష కర్మాధారాభావ్రదర్శనా కర్తృత్వం హేతుకర్తృవ ప్రతిషేధతి భగవాన్ ప్రతిషేధతి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రతిషేధిస్తున్నాడు అంటే ఉండవు అని చెప్తున్నాడు ఏమిటి ఉండవు కర్తృత్వం ఉండదు కర్తృత్వం ప్రతిషేధతి అంటే కర్త కర్తఐ అగుట అది ఉండదు అనే వికారము కర్తగుట అనే వికారము ఉండదు ఏ హేతుకర్తృత్వంచే ప్రతిషేధతి కం ఘాతయతి హంతికం కం హంతి అంటే హనన క్రియని చేయడు అంటే కర్తృత్వాన్ని కొట్టిపారేశాడు కంఘాతీ అంటే హేతుకర్తృత్వాన్ని కొట్టిపారేసాడు ఎవళ్ళకి విదూష బుర్రకాయ ఉన్నవాడికి తెలివి ఉన్న జ్ఞాన ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఆ మాట ఎక్కడ చెప్పాడు వేద వినాశీనం అని ఉంది కదా వేద అంటే ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి కాబట్టి ఆత్మజ్ఞానము కలవాడికి కర్తృత్వము లేదు హేతుకర్తృత్వము లేదు అని శ్రీకృష్ణుడు అరుణ్ంటినీ కొట్టిపారేస్తున్నాడు సో అంటే ఏమంటే కేవలం హనన క్రియలోనే కర్తృత్వ హేతుకర్తృత్వాలు లేవనన్నాడేమో అబే కాదండి సర్వక్రియాసు అవిశేషేణ ఇంకే ఈ క్రియకు ఒక రూలు మరో క్రియకి ఇంకో రూలు అలాంటి తేడాలు ఏం లేవు విశేషం అంటే తేడా అటువంటి తేడాలు ఏం లేకుండా తృతీయ విభక్తికి ఇత్ంభూత లక్షణ తృతీయ విభక్తి ఎక్కడైనా వస్తే అవిశేషేణ అంటే అవిశేషంగా గా అని వస్తుంది అవిశేషముగా సుఖేన గచ్చతి సుఖేన గచ్చతి అంటే సుఖం మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు అని కాదు సుఖముగా వెళ్ళుతున్నాడు ఇత్తంభూత ఇత్ంభూత రక్షణే తృతీయ అనే కారకాల్లో వస్తుంది కాబట్టి అవిశేషేణ అంటే విశేషం లే విశేషం అంటే తేడా ఏ తేడా లేకుండా అంటే అన్ని క్రియలకి ఒకటే రూలు అన్నిటికీ బిబ్బేనే ఇంకా మళ్ళీ కొన్ని క్రియలకి అనుకూలం కొన్ని క్రియలకి ప్రతికూలం ఏం ఇంకా సర్వక్రియలకి కూడా విద్వాంసుడు ఆత్మజ్ఞానము తెలుసున్నవాడికి సర్వక్రియల విషయంలో కర్తృత్వం కానీ లేదు అని భగవాన్ కొట్టిపారేస్తున్నాడు ఏ ఎక్కడ వేదా వినాశనం అని మొదలెట్టి వేద వేద అంటే విద్వాంసుడు కం ఘాతయతి హంతిక కథం సపురుషార్థ అనే ఆ విధంగా ఆక్షేపం చేసేసి వేదావినాశనమ్మను మొదలుపెట్టి కథం సపురుష అని ఆక్షేపం జోడించి అసలు విద్వాంసునకు కర్తృత్వ హేతుకర్తృత్వములు సర్వక్రియల విషయంలో లేవు అని కొట్టిపారేస్తుంది ఎందుకండి ఇలా కొట్టిపారాడు అంటే ఆత్మజ్ఞానికి కర్మ ప్రకరణంలో వాడుపాడాడు అని చెప్పడం కోసం కర్మ అధికార అభావ ప్రదర్శనార్థం కర్మాధికారము అని ఒకటి ఉన్నది అధికారం అంటే ప్రకరణం కర్మ అనే డొమైన్ కర్మల డొమైన్ ఒకటి ఉందండి ఈ కర్మల డొమైన్లోకి ఆత్మజ్ఞాని వెళ్ళడు దాంట్లో ఆత్మజ్ఞాని ప్రవేశించడు అని చూపించటం కోసం అదేమిటండి కర్మల డొమైన్లోకి ఎందుకు ప్రవేశించడు అంటే ఆత్మజ్ఞానికి కర్మాసక్తి లేదు కనుక ఎందుకు లేదు కర్మాసక్తి విషయాసక్తి లేదు కనుక అదెందుకు లేదు దేహాసక్తి లేదు కనుక అది ఎందుకు లేదు అజ్ఞానం లేదు కనుక అజ్ఞానం ఎందుకు లేదు ఆత్మజ్ఞాని కనుక వేద కాబట్టి అయితే మరి కర్మలన్నీ ఎవళ్ళ కోసం అండి మీరు ఆలోచించి చెప్పండి ఎవరి కోసం కర్మలు ఎవడికండి ఫలాసక్తి ఉన్నవాడికి కర్మాసక్తి ఉన్నవాడికి కర్మలు నేను కర్తను అనే ఆసక్తి ఉన్నవాడికి కర్మలు కానీ తన ఎందు కర్తృత్వ భావన లేనివాడికి కర్మలు వాడిని అసలు స్పృశించని కూడా స్పృశించవు ఏవో క్రియలు జరుగుతూ ఉంటాయి కానీ వాడిని స్పృశించం కర్తృత్వము మీరు కేవలం క్రియన్న క్రియ ఉన్నంత మాత్రాన కర్తృత్వం ఉంటుందని మీరు అనుకోద్దు ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది నేను ప్రవహిస్తున్నాను అనే కర్తృత్వం నదిలో ఉండదు ఏం పోనీ నదికి ప్రాణం లేదండి అంచేత కర్తృత్వం లేదు మీరు ప్రాణం ఉన్నదాన్ని లేని దాన్ని ఒకే రువులు పెడుతున్నారే అని అంతారేమో ఆవు ఉంటుంది ఆవు గిడ్డి మేస్తూ ఉంటుంది దానికి కర్తృత్వం ఉండదు దాడిద తన్నుతుంది వెనక్కి వెళ్తే దానికి కర్తృత్వం ఉండదు కుక్క అర్ధరాత్రి పన్నెండు గంటలకి మురుగుతుంది దానికి కర్తృత్వం ఉండదు వీళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకు బాజాలు వాయిస్తే నిద్ర చెడకూడితే దానికి కర్తృత్వం ఉంటుంది కానీ కుక్క మురిగి నిద్ర చెడొడితే దానికి కర్తృత్వం ఉండదు మీరు నిద్రలో ఏవేవో పనులు చేస్తారు నిద్రలో ఇటు అటు దొల్లుతారు అదే కింద పడతారు ఏదో చేస్తారు నిద్రలో సోమ్నాంబులిజం ఏదో ఉంది నిద్ర స్లీప్ వాకింగ్ దాంట్లో కర్తృత్వం ఉండదు ఒకడు స్లీప్ ఇది ఒక కేసు ఇది జూరి ఒకడు స్లీప్ వాక్ చేస్తూ ఎవళ్ళరో పొడిచాడు తర్వాత పట్టుకున్నారు ఏదో అయింది మొత్తానికి వాడి మీద క్రిమినల్ కేసు పెట్టారు వీడి మీద ఎస్ఆర్టీ చేశాడు కత్తితో పొడిచాడు కాబట్టి వీడికి పది సంవత్సరాలు జైలు శిక్ష విధించండి అంటే వీడంటాడు నేను కావాలని చేయలేదని నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందే అది పొరపాటు అలా అయింది అది నేను తెలివిగా ఉంటే ఎందుకు చేస్తాను అంటే ఇప్పుడు నువ్వు పొడిచినా కూడా నువ్వు తెలివిగా ఉండి పొడవలేదు అబ్బే లేదండి ఇది ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఈ పాయింట్ ప్రూవ్ చేశాడు సోమ్నాంబులిజం అంట నిద్రలో నడిచి అలవాటు నిద్రలో పని చేసి అలవాటును ఈ సో మెడికల్ రికార్డ్స్ ఇవి అవి పట్టుకొచ్చి డాక్టర్ల ఒపీనియన్ తీసుకుని ప్రూవ్ చేశాడు ఈయనకి నిద్రలో నడిచి అలవాటు ఉంది నెంబర్ వన్ ఆ లక్షణం ఉండాలి ముందు అదో రోగం అది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఆ స ఆ పొడిచిన ఈయన నిద్రలో నడిచే సందర్భంలో ఉన్నాడు ఈ రెండు పాయింట్లు ఎస్టాబ్లిష్ చేశాడు కేసు కొట్టేశాడు హీ హీ వాజ్ నాట్ పనిష్డ్ కేసు వాజ్ డిస్మిస్ కాబట్టి అలాగంటే ఒక పరిస్థితి ఉన్నది కనుక కర్తృత్వం అనేది నేనే చేస్తున్నాను అనే అభిమానం మీద ఆధారపడి ఉంటుంది అంత క్రిటికల్ అట్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది ఈ పని నేనే చేస్తున్నాను అనే అభిమానం దాన్ని అభిమానం నేను జోడిస్తే అభిమానం అయిపోతుంది ఆ అభిమానం ఉంది అంటే అది కర్త ఆ కర్తృత్వం అజ్ఞానం దోషం దానివల్ల మీరు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు ఇది ప్రతిపాదన కాబట్టి ఆత్మస్వరూపమునందు కర్తృత్వము ఉండదు సచ్చిదాత్మ ఉందండి స్వయంప్రకాశమైన సత్త ఉనికి దాని ఎందుకు కర్తృత్వం ఉండదు అలా ఉనికి ఉనికి ఉనికి ఇంకా కర్తృత్వం ఉండదు దాని ఎందు ఆ సచిదాత్మ రూపంగా మీరు నిలిచి ఉన్ననాడు మీ ఎందుకు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని మీరు చక్కగా అవగాహన చేసుకుని ఆ విధంగా జీవనయాత్ర నడుస్తున్ననాడు ఏమవుతుందో తెలుసిన మీకు కర్మల ప్రకరణంలో మీరు ప్రవేశించరు మీకు అవకాశం ఉండదు కర్మల డొమైన్ ఆ కర్మల స్ఫియర్ ఉండే ఆ రంగము అది మీకు సంబంధం లేదా కర్మాధికార అభావ ప్రదర్శన ఈ సత్యాన్ని బోధించటం కోసమని శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ టాపిక్ పెట్టుకుంటున్నాడు కథం స పురుష స్వాధకంఘాతయతి హధికార ఇతదు పూర్వమేవా జ్ఞానయోగేన సాంఖ్యానం ఇది అయితే మరి విద్వాంసుడికి కర్మల ప్రకరణంలో అధికారం లేకపోతే మరిది ఎక్కడుంది అధికారం పునః అధికార విదుష విద్వాంసుడికి అధికారం ఎక్కడుంది అన్నట్లయితే అయ్యా ఈ ప్రశ్నకి సమాధానం ఇంతకుముందు చెప్పడం అయింది పూర్వమేవో ఉక్తం ఏమన్నా జ్ఞానయోగేన సాంఖ్యానం సంఖ్య అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం అది కలవారు సాంఖ్యులు ఆ సాంఖ్యులకి వాళ్ళు వాళ్ళు చేయాల్సింది వాళ్ళ వాళ్ళకి సందర్భం కర్మయోగం కాదు యోగం అంటే ఉపాయం కర్మలను చేయటా అనే ఉపాయం కాదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు కావాల్సింది జ్ఞానయోగము అంటే ఆత్మజ్ఞానమునందు నిష్టను కలిగి ఉండుట ఇప్పుడు నా స్వరూపము ద్రవ్యరూపమైన దేహమా లేక ఆ దేహమునందు ప్రకటమవుతూ ఉన్న చైతన్యమా వెరీ సింపుల్ అండి ద్రవ్యరూపమైన దేహమైతే నా స్వరూపము ప్రాణ విశిష్టమైన దేహము నా స్వరూపము అంటే మీరు కర్త అవుతారు దేహమునకు ప్రాణమునకు అతీతంగా ఉంటూ ఉండే చైతన్యము ఆ సచ్చిత్ ఉనికి ఏ స్వరూపముగా గల చిత్ స్వరూపము అంటే మీరింక కర్తవరు దానికి కర్తృత్వం ఉండదు అది సంగతి కాబట్టి మీ లెవెల్ ఏదో మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు ఊరికే జనరల్గా సో జ్ఞానయోగేన సాంఖ్యానం సాంఖ్యులకి ఆ జ్ఞానమునందు నిలిచి ఉండుటయే అంతే కాని వాళ్ళు పూనుకుని కర్మలని చేస్తూ ఉండరు కర్తృత్వ భావనతో కూడిన కర్మలో ఆత్మజ్ఞాన ఎందు ఉండవు ఏవో క్రియలు ఉంటాయి క్రియా మాత్రం ఉంటుంది సమ్ యాక్షన్స్ విల్ బిదే కానీ ఆ యాక్షన్స్ వెనుక యాక్టర్ ఉండడు యాక్టర్ అంటే డూయర్ అని అర్థం సినిమా యాక్టర్ కాదు ఎందుకంటే యాక్షన్ అని మళ్ళీ డూయర్ అండ్ అవ కష్టం కదండి యాక్షన్ అన్నప్పుడు ఏమనాలి యాక్టర్ కనుక ఆ విధంగా ఆత్మస్వరూపము తెలుసున్నవాడికి కర్మాధికారము లేదు జ్ఞానాధికారమే యథాచ త సర్వకర్మ సన్యాసం వక్ష్యతి సర్వకర్మాణి మనసా ఇత్యాది కాబట్టి ఆత్మజ్ఞానికి ఇది ఏమిటి ఏమిటి సందర్భం అంటే సర్వకర్మ సన్యాసమే సందర్భం సర్వకర్మ సన్యాసం అన్ని కర్మల యొక్క సన్యాసం సన్యాసం అంటే సమ్యక్ న్యాస ఎక్కడ ఉంచాల్సిందాన్నే అక్కడ ఉంచటం పేరు సర్వకర్మ సన్యాసం కర్మలు ఎక్కడ ఉంటాయి కర్మలని కర్మల యొక్క కర్మలు ఉత్థానమయ్యే లోకస్ కర్మలకు ఆశ్రయం ఏదో గుర్తుపట్టి ఆ కర్మలను దాని ఎందు ఉంచేయటం అంతే ఇప్పుడు చూడండి ఒకడు ఏం చేసాడంటే ఏదో ఒక ఒక విషయం ఒకటి ఒక గొప్ప ఘనకార్యం ఒకటి చేయబడింది ఘనకార్యం ఒకటి అక్కడ జరిగింది జరిగితే ఒకడు ఏం చేసాడంటే ఈ ఘనకార్యం చేసింది ఎవరు అని అడిగారు అడిగితే నేనే చేశాను నేనే చేశాను అని అడిగితే మొట్టమొదటి అందరూ తప్పట్లు కొట్టారు నిజంగా వీడియో చేశాడు కాబోలు ఆ తర్వాత కొంచెం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వీడిని గట్టిగా నిలదీసి అడిగారు ఎరా నువ్వే చేసేవారు చేస్తే అయ్యా పొరపాటు అయిపోయిందో నేను చేయలేదు ఫలానా ఏం చేశారు అని చెప్పాడు అంటే దాని పేరే సన్యాసము అక్కడ సన్యాసం ఏమిటి తను కాని కర్తృత్వం తనది కాని కర్తృత్వాన్ని తన మీద వేసుకున్నాడే తనది కాని కర్తృత్వం అది అది మరొకళ్ళ కర్తృత్వం తనది కాదు తన ఎత్తుమీద వేసుకున్నాడు ఇప్పుడు ఎవళ్ళ కర్తృత్వాన్ని వాడికి అప్పచెప్పేసాడు అయిపోయాడు తనది కాని కర్తృత్వాన్ని విధులుపెట్టేసి ఆ కర్తృత్వం ఎక్కడ విధులుపెట్టాలి ఎవళ్ళదో అక్కడే వదిలిపెట్టాలి మరోచోట వదిలిపెట్టకూడదు అవే నేను చేయలేదండి అంటే మరి ఎవరు చేశారా అని ఎవరినో తప్పు మళ్ళీ ఇంకో తప్పు చేయకూడదు ఎవళ్ళు కరెక్ట్గా చేశారో వాళ్ళనే చెప్పేయాలే అర్థమైందండి దాన్నే కర్మ సన్యాసము అని అంటారు వెరీ సింపుల్ ఇప్పుడు ఒక గొప్ప దాత ఉన్నాడు అయ్యా మీరు గొప్ప దాతలు గొప్ప దానాన్ని చేశారు అంటే ఆ దాత అన్నాడు అబ్బే నేనెక్కడ చేశానండి అన్నట్టు మరి మీరు చేయబోతే ఇంకెవళ్ళు చేశారండి అంటే ఈశ్వరుడు చేశాడండి అన్నాడు ఆ నిజంగా అన్నాడని అనుకోండి హృదయపూర్వకంగా అన్న సందర్భంలో ఆ వ్యక్తి చేస్తున్న పనేమిటి ఒక క్రియకి సంబంధించిన కర్తృత్వం తనది కానిది మరొకళ్ళది ఆ కర్తృత్వం తనది కానిది మరొకళ్ళది అయిన కర్తృత్వాన్ని తన మీద రాకుండా జాగ్రత్తపడి అది ఎక్కడ పడాలో అక్కడ పడి చేస్తున్నాడు దీని సర్వకర్మ సన్యాసం ఫిజికల్గా చేసేది ఏముందండి అక్కడ ఫిజికల్గా చేసేది ఏం లేదు ఇప్పుడు అబ్బిబాయ్ నేను నేను దానం చేయడం ఏంటండి నాలో దాతృత్వం లేదు ఆ దానము అనే క్రియకి కర్త నేను కాదు ఈశ్వరుడు దానం చేశాడు అని తను దానం చేశాడు అని అనుకోవడం మానేశాడు అంతే అనుకోవటం లేదంటే అనుకోవడమే ఇక్కడ చేసేది తప్పు చేస్తే అనుకోవడం తప్పు చేయకపోవడం అనుకోకుండా ఉండడం అంతే కాబట్టి మనసా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే అన్ని కర్మలని ఇప్పుడు ఈ పిల్లల్ని నేను పెంచి పెద్ద చేశాను అనుకుంటాడు తండ్రి అదే అజ్ఞానం అన్నారు సరే ఏదో కొద్దిగా గొప్ప వేదాంతం విన్న తర్వాత మనం పెంచి పెద్ద చేయడం ఏమిటండి ఇదే బయలాజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఆ బయలాజికల్ ఆర్డర్లో భాగంగా ఓ ప్రాణి పుడుతుంది పెరుగుతుంది తన జీవితకాలాన్ని తాను గడుపుతుంది గిట్టుతుంది ఇది బయలాజికల్ ఆర్డర్లో భాగంగా నడుస్తూ నేను దీనికి కర్తనా అవో ఏదో పొరపాటునల్లా అనుకున్నాం కానీ తూనా బొడ్డు అలాంటి నాదేమీ కాదు మరి ఎవళ్ళది ఎవళ్ళదో దేవుడి దై ఉంటుంది లేకపోతే బయలాజికల్ ఆర్దరదై ఉంటుంది సమాజ రూపే పరమేశ్వరుడిదై ఉంటుంది ప్రకృతి దై ఉంటుంది ఎవరిదో ఒకళ్ళదండి నాది కాదు దీని పేరు కర్మ సన్యాసం మరి ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి ఏమైనా ఫిజికల్గా తన భుజం మీద ఉన్నదాన్ని బయట మరేసి ఏమన్నా నా నో మనం పిల్లల్ని పైకి తీసి నేను పెంచి పెద్ద చేయడం ఏముందండి వాడు అదృష్టాధీనంగా వాడు పెరిగి పెద్దవాడైనాడు నేనేమీ చేయలేదు అని తన తన మీద వేసుకునేందుకు అవకాశం ఉండే కర్తృత్వాన్ని వేసుకోవడం మానేశాడు అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు దీని పేరే సర్వకర్మ సన్యాసము దీంట్లో ఫిజికల్గా చేసేది ఏమి ఉండదు సర్వకర్మాణి మనసా సన్యస్య తప్పు ఎక్కడ ఉంటుందో మనస్సులో ఉంటుంది సో ఒప్పు ఎక్కడ జరగాలి మనస్సులో జరగాలి మనసా సన్యస్య అలాగా తనది కాని కర్తృత్వాన్ని తన మీద వేసుకోకుండా విడిచిపెట్టేస్తే ఆ కర్తృత్వాన్ని త్రోసిపుచ్చితే ఏమిటవుతుందండి ఆస్థే సుఖం అదే ఆ శ్లోకం తర్వాత రాబోతోంది సర్వకర్మాణి సన్యస్య ఆస్థే సుఖం సుఖంగా అలా ఉండాలంటే వాడు నిగ్రహం గలవాడై ఉండాలి మీకు ఒక కథ చెప్పమంటారు ఈ సందర్భంలో ఒకతను మద్రాసు ప్రయాణం చేస్తున్నాడు చెన్నై ఎక్స్ప్రెస్ రాత్రి బెర్త్ మీద పడుకున్నాడు పడుకుంటే విజయవాడలో ఒకడు ఎక్కాడు అర్ధరాత్రి పని ఈ విజయవాడ అన్ని ట్రైన్లు అర్ధరాత్రి వెళ్తాయి విజయవాడలో ఒకడు ఎక్కాడు పెద్ద పెట్టి ఒకటి తీసుకుని ఎక్కాడు వీడు పై బెర్త పడుకున్నాడు కింద బెర్త మీద వాడు ఎక్కాడు ఆ బెర్త్ కింద తోశాడు పెట్టి ఆ తోసినప్పుడు వీడు పెట్టి కూడా ఒకటి ఉంది కదా వీడు పెట్టి పక్కకు తోసి వాడు పెట్టి తోశాడు ఇదంతా వీడు గమనించాడు ఎందుకంటే మరి వీడి పెట్టి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఆ విజయవాడలో ఆ హడావిడికి నిద్ర ఇదంతా గమనించాడు అయిపోయింది మళ్ళీ పడుకు నిద్రపోయాడు నెల్లూరు వచ్చే మళ్ళీ తెలివి వచ్చింది వద్దన్న ఐదు గంటలకి వచ్చిన వెంటనే తన పెట్టి కింద వీడు కింద వ్యర్థమైన మనుషులు లేడు తన పెట్టి చూసుకున్నాడు ఉంది ఫోన్లే మనుషులు లేకపోతే పర్వాలేదు కానీ తన పెట్టి ఉంది కదా కానీ తన పెట్టిన చూసుకుంటున్నప్పుడు ఈ పక్క పెట్టి కూడా ఉంది ఇది పెద్ద పెట్టిది అనదంటే మామూలు పెట్టి ఇది భోషాణం పెద్ద పెట్టి ఇది కూడా ఉంది వీళ్ళేడు పెట్టుందే అని కొంచెం ఆశ్చర్యం బాత్రూమ్కి వెళ్ళాడేమో మళ్ళీ పడుకున్నాడు పడుకుంటే ఇంకా తర్వాత నిద్రపట్టలేదు కిందకు చూశాడు చూస్తే వాడు రాలేదు పెట్టుంది కానీ వాడు రాలేదు మద్రాసు స్టేషన్ వచ్చాడు వచ్చేప్పటికీ కూలీ వచ్చాడు కూలీ వచ్చేసారు లగేజ్ ఉందా అని అడిగాడు అడిగితే విడన్నాడు ఉందన్నాడు అడుగునందు చూడన్నాడు ఇంకే ఇటు కాకుండా అటు వాడు వెంటనే ఆ కూలి ఏం చేశాడు వీడి పెట్టిన ఆ భోషణ పెద్ద పెట్టిన చూడండి ఆ రెండు పెట్టెలని లాగాడు వీడు మాట్లాడుకూరుకున్నాడు ఏం మాట్లాడాడు ఆ రెండు పెట్టెలను ఓ పెట్టిన ఎత్తి మీద వేసుకున్నాడు ఓ పెట్టి జతబెట్టుకున్నాడు రెండు సార్ అన్నాడు వాడు వెనకాలి వీడిని నడుస్తున్నాడు ఈ లోపల టికెట్ కలెక్టర్ ఆ గేట్ దగ్గర ఏ ఈ రెండు పెట్టలు ఎవడరా అని అడిగాడు అయితే ఆయన అడిగాడు ఆ కూలి ఏమన్నా సార్ ఆ రెండు పెట్టలు మీ వన్నాడు అవునన్నాడు వీడేమనాలి అవునకూడదు ఒకటి నాదండి ఒకటి నాది కాదని నాది అయింది దాని గురించి చెప్తా కాదు నాది కాదన్నది నాది కాదని చెప్పాలి కదా అది నాది కాదు సార్ వాడు ఎవరుదారు వీడు పొరపాటును తెచ్చాడు ఏదో చెప్పాలి కదా అసలు అక్కడే ఆపాలి అది నాది కాదురా ఇదే రా నాదని చెప్పాలి నాదన్నాడు అంటే హెవీ లగేజ్ ఉంది సార్ మీరు యూ హ్యావ్ టు పే ఫర్ ది లగేజ్ అంటే ఓకే వెయించే పక్కనే ఉంటుంది వెయ్యింగ్ మెషీన్ ఆ వెయ్యింగ్ మెషీన్ మీద పెట్టి వాడు ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందని రిసీట్ ఇచ్చాడు వీడు ఫార్టీ రూపీస్ కట్టా రిసీట్ చేట్టుకున్నాడు బయటికి వెళ్ళాడు ట్యాక్సీ వచ్చింది ఆ ట్యాక్సీలో పెడుతున్నారు ఈ లోపల పోలీసు ఒకటి వచ్చారు ఆ పెట్టి మీద తగటే క్యాష్ ఆఫ్ ఏ పెట్టిలో ఏముందన్నాడు అంటే ఏమున్నాడు నా బట్టలో పుస్తకాలు ఏమో ఉన్నాయి ఏదోసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి అనేది డౌట్ ఎందుకంటే ఆ పెట్టిలో ఏముందో విడిగి తెలియదు కదా ఉరికే ఏముందో తర్వాత చూసుకున్నామని ముందు సంకన పెట్టేస్తే సరిపడుతుందని పట్టుకెళ్తున్నాడు తప్పిస్తే దాంట్లో ఏముందో విడిగి తెలియదు సరే ఓపెన్ చేశారు తాళంజవు పోయిందన్నాడు తాళంజ పోయిందనేప్పటికీ పోలీసుకి సందేహం వచ్చింది ఆ ఏముంది తాళంజ పెట్టి తాళాలంటూ ఉంటాయి ప్రసరం దాన్ని ఇలా అంటే కూడొచ్చు ఓపెన్ చేస్తే లోపల శవం ఉంది వీడు నా కాదు బాబోయ్ అంటే వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఆ జైలు అధికారితో వీడు అంటాడు నా పెట్టి కాదండి అది కాదు అంటే నీది కాకపోవడం ఇదిగో రసీట్ కనపడుతుంటే నీ పేరు టికెట్ కలెక్టర్ రసీట్ ఉంది వాడు నీ పెట్టినని చెప్పేసి చెప్పావని చెప్పేసి వాడు ఆ కూలీ యొక్క విట్నెస్ ఉంది నీది కాదంటా ఏంటి యూఆర్ ది మర్డరర్ నేను మర్డర్ చేయలేదు ఆ పెట్టినాది కాదు మరి నీదని ఎందుకు చెప్పావు చూడండి నాది కానిది నాదే నా నొప్పుని నేను కాని కర్తృత్వం నా మీద వేసుకుంటే దాన్ని ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుందో మీరు ఆలోచించండి మొట్టమొదట ఆ పెట్టి నాది కాదు అని చెప్పాడు అనుకోండి ఆ పెట్టి నాది కాదు ఆ పే వాడు ఆ కూల పైకి తీస్తున్నప్పుడు ఏ అక్కడ ఉంచు నాది కాదు అది ఆ పక్కన ఉన్నది తీసుకున్నాడు అంటే వాడికి సన్యస్సు చేస్తే సుఖం వశే కథే కనుక మనది కాని కర్తృత్వం మన నతి మీద వేసుకుంటే మనకి మిగిలింది దుఃఖమే మనది కాని కర్తృత్వం మనది కాదు అని తెలుసుకుని దాన్ని పక్కన పెట్టేస్తే సన్యాస్ చేస్తే సుఖం వశీ నైవ కురు కున్నయ అని ఈ విధంగా సర్వకర్మ సన్యాసం గురించి శ్రీకృష్ణుడు ఎదరెదరు చెప్పబోతున్నాడు చాలా చెప్తాడు ఇదే టాపిక్ చెప్తూ ఉంటాడు గీతంతా కూడా కాబట్టి ఇదంతా మనం ముందు చూద్దాము దీని అక్కడ చేయాల్సిన మీమాంస ఇక్కడ చేసేస్తున్నారు సర్వకర్మాణి మనసా సన్యాసని కదండి కర్మసన్యాసం మనస్సుతో చేయాలని ఉంది కదా దాని మీద పూర్వపక్షే నను మనసా ఇది వచనాత్ నా వాచికాం కాయి కా సన్యాస ఇది నా ఇది పూర్వపక్షం ఇది చేతి వరకు పూర్వపక్షం అది సరికాదు నా అని సిద్ధాంతి చెప్తాడు చూడండి అంటే దీని మీద టెక్నికల్ ఇప్పుడు కర్తృత్వము మీయందు ఉన్నది అని నిరూపించాలి ఎవడు మీమాంసకుడు ఇవన్నీ మీమాంసకుల పూర్వపక్ష మీమాంసకుడు నిరూపించాలి కర్తను నేను కర్తనే నిరూపించాలి ఎందుకంటే కర్త లేకపోతే కర్మేముంటుందండి కర్మను నిలబెట్టాలి కర్తనే నిరూపించాలి అంచేత వాళ్ళు కర్తృత్వాన్ని నిషేధించి చోట వాళ్ళకి ఇష్టం ఉండదు కర్మ కర్మనిష్ట గలవాడికి కర్తృత్వాన్ని వాడు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు కానీ ఇప్పుడు ఒకడు కర్మ చేయబోతున్నాడండి కర్మ చేయబోతుంటే నువ్వు కర్తవ్య కాదయా నీకు ఈ కర్మఫలము నంద ఆసక్తి వద్దు నువ్వు కర్తవే కాదు అని చెప్పారనుకోండి వాడు ఏం చేస్తాడు ఆ కర్మని చేయడం మానేస్తాడు ఆ కర్మని చేయడానికి కావాల్సిన స్ఫూర్తి వాడికి ఉండదు అని ఇలాగంటి ప్రాబ్లమ్స్ ఏవో మీమాంసకులు ఊహించుకుంటారు ఆ కర్మ వీడు ఎందుకు చేయడం ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు ఒక ఇండస్ట్రీ ఉంది ఆయనకి ఇంకో ఇండస్ట్రీ కొంటానుండే మీ సలహా ఏమిటని అడిగాడు అంటే నేను అన్నాను మీ వయస్సు ఎంత అన్న అరవై మీకు పిల్లలు పిల్లలు లేరు ఎంత సంపద ఉంది ఒక రెండు కోట్ల సంపద ఉంది నాకు అర్థమైనంతలో మీరు ఇప్పుడు చేయాల్సింది భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలి ఆ రెండు కోట్లని ముందు అర్జెంటుగా సగం చేయాలి ఏం చేసుకుంటాడండి రెండు కోట్లు పిల్లలు కూడా ఏం చేసుకుంటాడు రెండు కోట్లు దాన్ని ముందు అర్జెంటుగా సగం చేయాలి ఎలా చేయాలంటే ఆలోచిద్దాం మీరు నాకేం ఎలా చేయాలో మీరు ఆలోచన నేను సగం చేయాలన్నాను కదా నాకేమని నేను అనలేదు నాకెందుకు నాకేం సో దాన్ని సగం చేయాలి తర్వాత భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలి ప్లాస్ కూర్చో అంటే మరి ఆ ఇండస్ట్రీ వచ్చిందండి బేరం వచ్చింది అది కొనేస్తే ఈ డబుల్ అవుతుంది అంటే చూడండి మీరు రాంగ్ పర్సన్ అని సలహా అడుగుతున్నారు మీకున్న పరిస్థితుల్లో నేను వద్దనే నా అభిప్రాయం యూ డోంట్ గో ఫర్ ఇట్ యూ యూ షుడ్ రిలాక్స్ అరవై ఏట రిలాక్స్ అయ్యి వేదాంతం అధ్యయనం చేయాలి కానీ ఈ పిచ్చి అయిపోయి ఈ మహాత్ ఈయన వెళ్ళి ఇంకో మహాత్ముని సలహా అడిగాడు ఆ మహాత్మును ఏం చెప్పాడంటే అంబిషన్ ఈస్ గుడ్ గో హెడ్ అండ్ డూయిట్ అని చెప్పాడు అంటే ఈయన వెళ్ళి రెండు కోట్లు ఉన్నాయి చూడండి ఈ రెండు కోట్లో ఒక కోటి పెట్టి ఆ ఇండస్ట్రీని కొన్నాడు కొనేసి దాన్ని ఎక్స్పాన్షన్ ఇదేది మొదలెట్టాడు మొదలెట్టు అంటే సొసైటీ చాలా లిటిగంటు సొసైటీ అది ఎవరి దగ్గర కొన్నాడో వాడు కొన్ని పేపర్స్ని దాచిపెట్టి వీడికి అమ్మాడు ఆ పేపర్స్ వాడు వీడి మీద సూట్ ఒకటి వేసాడు ఏమని ఆ ఇండస్ట్రీ వీడు కొన్నాడు అది వీడి కొనే అధికారం లేదు అది పూర్తిగా నాన్ ఎన్కంబరెన్స్ లేకుండానే కొనేసాడు దానికి ఎన్కంబరెన్స్ ఉంది సో ఐఆమ్ ఐమ్ ఐ షుడ్ బి ఇన్వాల్వ్డ్ దేర్ఫార్ ఐ పే ఐ క్లెయిమ్ డ్యామేజెస్ వర్త్ వన్ క్రోర్ అని వేశాడు ఆ కేసు వీడి మీద వేశాడు వీడి పొజిషన్లో ఉంది కనుక వీడి మీద వేశాడు కోర్టు కేసే యాక్సెప్ట్ చేసి కేసు యాక్సెప్ట్ చేస్తే మరి ఈయన ఇప్పుడు ఈ కొన్న ఇండస్ట్రీని నిలబెట్టాలి కదా ఈయన హీ హ్యాస్ అపాయింటెడ్ అ బ్యాటరీ ఆఫ్ లాయర్స్ ఈ క క్రిమినల్ కంపెనీ లాయర్స్ ఉంటారు అదోలా అదొక లేదల్ థింగ్ దానికి ఒక ముగ్గురు లాయర్స్ని పెట్టాడు ఈయన ఉండిది ఈస్ట్ కోస్ట్ ఈ లాయర్సు ఈ కేసు వెస్ట్ కోస్ట్లో నడుస్తుంది వెళ్ళొస్తూ ఉంటాడు మనిషి బెంగలో పడిపోయాడు కోటి కోటికి పోయింది ఇండస్ట్రీ ఉంటుందో తెలియదు రాదు ఉండదు తని ఈ రూపంలో అది నష్టాల్లో నడుస్తుంది కొత్త దేశానికి అకామిడేట్ కాలేదు హీఈస్ ఇన్ సీరియస్ ట్రబుల్ టెన్షన్ నర్వస్నెస్ నాతో ఉంటాడు గ్రహాల గ్రహపాటు బాగోలేదండి గ్రహాల నేను అన్నాను కరెక్ట్ మీరు చెప్పారా అంటే మీకు ఎలా తెలిసిందా గ్రహాలు బాగోలేకపోవడం చేతనే నీ బుద్ధిలో అటువంటి ఆలోచన వచ్చింది సో ఇప్పుడు ఆ వ్యక్తికి ఆత్మకర్తా భోక్త అని చెప్తే వింటాడండి విండవు ఏదో ఇంకా ఏదో ఉద్ధరించాలనే ప్రయత్నిస్తాడు తప్పిస్తే ఆత్మకర్తా భోక్త అనే మాట వాడు సో మీమాంసకులు ఏదో యజ్ఞం చేసే స్వర్గానికి వెళ్దాం అనుకుంటారు కదా అపామ సోమ మమృత అభూమ అప్సరోభిర్వ్యహరిష్యామా అని మంత్రం అది మంత్రం అపామ స్వ అది దగ్గాక్ట్లీ మంత్రం నాకెలా తెలుసుంటారేమో నేను భాగవతంలో విద్యా వంశధరి వ్యాఖ్యానం చూస్తుంటే ఆయన మంత్రం అంతా కొటేషన్ ఇచ్చింది అది చూసి ముక్కు మీద సో మేము యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి అప్సరసలతో విహరిస్తాం ఆయన దగ్గరికి వెళ్ళి ఆత్మకర్త ఆత్మ సర్వవ్యాపము అంటే విల్ హీ అక్సెప్టిడ్ నో అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ చర్చ నేను కర్తని కర్మలు చేయాలి ఫలాన్ని పొందాలి అనే దృష్టి గలవాడికి ఆత్మకర్త ఆత్మ పూర్ణము కొత్తగా పొందాల్సిన ఫలం ఏదీ లేదు అనే జ్ఞానికి మధ్యన చర్చ మనసానుంది కదా కర్మ సన్యాసాన్ని శాస్త్రం చెప్తోంది దాన్ని ఎవరూ కాదని కానీ మనసానుంది కనుక మన క